ఎందుకంటే గంగా స్నానం చేస్తే పాపం అంతా పోయింటే వీడికి ఇంకా మళ్ళీ దుఃఖం కలగకూడదు ఎందుకంటే పాప ఏదైనా దుఃఖం పోవతి వీడి వెంటనే స్నానం చేసి బయటికి రాగానే దుఃఖం కలుగుతుందంటే ఇంకా పోలేదనమాట లేదా ఎంత వీటి దగ్గర బాగా కొండలాగా పేరుకుపోయిందనమాట ఏదో కొంత పోయినా కూడా ఫరక్ ఏమీ కనపడటం లేదనమాట ఏదో వరఫ్ తీస్తూ అయి ఉండాలి బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ మీరు ఇలా నిటారుగా కూర్చోవలసి ఉంటుంది ఓంకారం చెప్పేప్పుడు ఇప్పుడు పర్వాలేదు ఇలా నిటారుగా కూర్చుని ఏదైనా ఒక పట్టా వేసుకుని కూర్చోవాలి కుర్చీలో కంటే ఇలా కూర్చోవడం అభ్యాసం చేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది ఇంకా సరే కూర్చోలేకపోతే కుర్చీయాలి ఇలా కూర్చుని ఒక కొద్దిసేపు ముందు యోగిక్ బ్రీదింగ్ అంటారు యోగిక్ బ్రీదింగ్ అంటే మీరు పని చేయొచ్చు ఈ చేతిని ఈ పొట్ట మీద ఇలా సాఫీగా గాలి పీల్చి సాఫీగా వదిలిపెట్టడం అంటే సిస్టమ్ కొంచెం కూల్ అవుతుంది సిస్టమ్ హై స్ట్రెస్ లో ఉంటుంది సంసారం అంటే స్ట్రెస్ఫుల్ అయిపోతుంది కదా కొంచెం కూల్ డౌన్ అవుతుంది అలాగా యోగిక్ బ్రీదింగ్ సాఫీగా పీల్చుకుని సాఫీగా విడుదల ట్వైస్ ఆ తర్వాత బ్రెత్ని కూడా టూ త్రీ టైమ్స్ ఇన్అ ఇక్కడ ముప్పు దగ్గర వాచ్ చేయటం ఇన్ అవుట్ ఇన్ అవుట్ దాంతో మంచి మనస్సు స్థిమిత పడుతుంది అప్పుడు నిండా గాలి పీల్చుకుని ఓ అని గాలి విడిచిపెట్టేసి అలా నిశ్శబ్దంగా ఉండిపోయి మళ్ళీ నిండా గాలి పీల్చుకుని అని ఈ విధంగా పది సాఫ్లు ఎంత కష్టమైంది నిమిషానికి మూడు ఓంకారాలు అవుతాయి మీరు వేగంగా చేస్తే సాఫీగా చేస్తే రెండు ఓంకారాలు అవుతాయి నిమిషానికి విడిచిపోవడం విడిచిపెట్టడం అన్నీ కలిపి సో నిమిషానికి రెండు వేసుకోండి డిలే అయినా కూడా పది ఓంకారాలు ఐదు నిమిషాలు మీరు ఐదు నిమిషాలు అలాగే మనస్సు మనస్సు ఏకాగ్రమైపోతుంది ఎందుకంటే ఓంకారం యొక్క కొన ఎందు సమాధి ఉంటుంది సమాధి సమాధి అని వింటూ ఉంటారు ఎవరోలో వాళ్ళెవడో సమాధి వాళ్ళ సమాధి వస్తే మీకు సమాధి రావాలి కదా మీకు సమాధి వస్తుంది ఎప్పుడు ఓంకారాన్ని ఈ విధంగా చేసినప్పుడు ఓంకారం అయిపోతూనే ఉండే నిశ్శబ్దం ఏదైతే ఉందో దాని సమాధి సమాధి అంటే ఎక్కడో ఉండదు మీ దగ్గర ఉన్నదే సమాధి ఆ విధంగా మీరు పది ఐదు నిమిషాలు చది కూడా కాదు ఐ వోంట్ సే టెన్ మినిట్స్ ఐ విల్ సే ఫైవ్ మినిట్స్ అవును యూ డూ దాట్ మీ మనస్సులో ఉండే అలజడి ఆందోళన పోతుంది తాత్కాలికంగా మీకు మంచి ఉపశమము లభిస్తుంది యు కంటిన్యూ ఇట్ మార్నింగ్ వన్స్ ఈవినింగ్ వన్స్ మీరు కంటిన్యూ చేయండి కంటిన్యూ చేస్తే మీకు తెలియకుండానే ఒక వారం రోజులు పది రోజులు అయ్యేప్పటికీ మీ మనస్సులో ఆ రాగద్వేషముల ఉత్తిడి తగ్గుతుంది రాగద్వేషములు శిక్షిలమవుతాయి కానీ ఒక కాషన్ ఓంకార ధ్యానం చేస్తే మీకు తెలియకుండానే మీలో వైరాగ్యం నిర్మాణం అవుతుంది కాబట్టి వైరాగ్యానికి భయపడి వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దు అప్పుడే వైరాగ్యం వద్దండి బాగా డబ్బు సంపాదించాలి ఇంకా పిల్లలు పైకి రావాలి ఇది రావాలి వైరాగ్యానికి భయపడుతూ ఉంటారు కొంతమంది పిల్ల పాప వైరాగ్యానికి సంబంధం లేదు వైరాగ్యం ఉంటే కూడా వాళ్ళు బాగా పైకి వస్తారు కానీ వీళ్ళు భయపడతారు అలా ఏమిటండీ స్వామీజీ వెంటబడతాడేమో వీళ్ళని భయపడిపోతారు స్వామీజీ వెంట ఎందుకు పడ్డం ఎవరి దగ్గర ఎవరు ఉండాల్సినట్టు వాడు ఉండడమే మంచిది స్వామీజీ వెంటబడితే మీ పని చెబుతుంది స్వామీజీ పని చెబుతుంది అలా కాదు ఏకాంతంలో ఉండే అభ్యాసం చేయాలి ఏదైనా సేవ చేయొచ్చు స్వామి సేపు చేయొచ్చు అది పర్వాలేదు అది అపేక్షిత కూడా ఎనీవే సో ఈ రకంగా మీరు పది రోజులు చేస్తే మీకు వైరాగ్యం కలుగుతుంది లోకాన్ని చూసినప్పుడు ఎందుకు అబ్బాయి పరుగు దేనికోసం పరిగెత్త అనిపిస్తుంది ఎంత ఇంప్రూవ్మెంట్ చూడండి చాలా గొప్ప విషయం కాబట్టి పావనము చేసి వాటిల్లో ఓంకారము నుంచిది ఏది లేదు ఓంకారము అంటే అది లోపల హృదయంలో ఆత్మచైతన్య రూపంగా ఉండే సత్ ఆ సత్ సత్ ఈశ్వరుడు ఆ సద్రూపుడైన ఈశ్వరునితోటి సంయోగము అదే ఓంకారం పావనం చేసేస్తుంది వెంటనే ఇమీడియట్గా మీరు పవిత్రులైపోతారు పవిత్రమంకారవిత్రం అంటే ఇంట్రెస్టింగ్ మీనింగ్ పవిహి అంటే వజ్రము అని అర్థం పవి అంటే వజ్రము పవేహే రాయతే వజ్రము నుండి రక్షించు వజ్రం ఉతం భయం అని కఠోపనిషత్తు చెప్తుంది భయమును కలిగించే వజ్రం ఒకటి నీ ఎత్తి మీద వేళ్లాడుతోంది అలా ఎత్తి పట్టుకుని ఉంది ఎప్పుడైనా నీ మీద పడచ్చు దాన్ని ఇంగ్లీష్లో డేమోకిల్స్ షోర్డ్ అని అంటారు డేమోకిల్స్ షోర్డ్ ఎప్పుడైనా విన్నారా మీరా అంటే ఓ మహారాజు ఉండేవాడు ఆయనకి డేమోకిల్ అని ఓ మంత్రి ఉండేవాడు డేమౌకలు ఆయన పేరు ఇంగ్లీష్ ఇంగ్లీష్ పేరు డిఐఎంఓ సిఎల్ఈ ఆ మంత్రి మహారాజుని చూసి ఓ రోజు అసూయపడ్డాడు ఎందుకని మహారాజు చాలా అద్భుతమైన సింహాసనం మీద గొప్ప టీవీతో కూర్చున్నాడు మనమేమో చిన్న కుర్చీలో కూర్చున్నాము అని ఒకటే తర్వాత మహారాజు భిక్షకి భోజనానికి వెళ్ళాడు మంత్రిని కూడా రా భోజన చేయని పిలిచాడు మహారాజు భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ టేబుల్ ఆ వ్యవస్థ చూసి అబ్బా ఎంత భోగాన్ని అనుభవించేస్తున్నాడు రా మహారాజు ఐదారుగురు బట్టల స్థాయిలో సేవ చే సెర్వ్ చేస్తున్నారు చాలా ఖరీదైనటువంటి భోజనాన్ని సెర్వ్ చేస్తున్నారు ఈయన ఎంత భోగాన్ని అనుభవిస్తున్నాడు అని అసూయపడ్డాడు మహారాజు చాలా సూక్ష్మ గ్రాహి ముఖంలోకి చూశాడు ఏమిటి అలా ఉన్నాయో అడిగా అలా ముఖం ఏమైందని అడిగాడు అది కాదులే చెప్పు నాకు కొద్దిగా గ్రహించాను నేను ఏమిటో చెప్పు అంటే అసూయ కలిగిందా అవున Okay. You be in my place for one day. Aajem uh, Krishna. Do you really mean it? Yes. Repo. You, rep you have to be a Maharaj. One day of the Sultan. Repo is a Maharaj. The Mantri is a Maharaj. He is a Maharaj. He is a Maharaj. He is a Maharaj. He is a Maharaj. కూర్చుని ఇలా సభాముఖం అంతా చూసి ఇలా చూస్తే పైన ఓ కత్తి వెళ్లాడుతుంది సుర కత్తి వెళ్లాడుతుంది మొన సరిగ్గా నెత్తికి కరెక్ట్ గా నెత్తిమే వెళ్లాడుతుంది ఏంకి వెళ్లాడుతుంది తెలిసిన సన్నని సిల్క్ దారానికి కట్టి వెళ్లాడుతుంది ఓరి బాబు ఇదేటిది ఏదైనా కొంచెం పురుకూస్తాడో ఏదో గిట్టిగా కట్టి వెళ్లాడిపిస్తే పర్వాలేదు పర్వాలేదు ఉండని అని అనుకోవచ్చు ఈ సన్నని సిల్క్ దారం మీద వెళ్లాడుతోంది ఏ క్షణంలోనైనా కొంచెం గాలి తీసితే అది పుతుకుమని తగ్గి నెచ్చినవి కొడుతున్నాయి నెచ్చినీ పడిందంటే ఇంక పడ్డం పడ్డం వెళ్ళిపోవడమే రా బ్రహ్మరంధ్రం గుండా వెళ్ళిపోతుంది ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు బితుకు బితుకుమంటూ కూర్చున్నాడు విదిలిపెట్టడానికి వీల్లేదు గంట సేపు కూర్చోవలసిందే అది పడలేదు భయపడుతూనే కూర్చున్నాడు సరే అయింది భోజనానికి వెళ్ళాడు ఆ మాస్టర్ సీట్లో టేబుల్స్ హెడ్ సీట్లో కూర్చుంటాడు కదా ప్రధానమైన స్థానంలో కూర్చుని వాళ్ళు బట్లర్స్ వాళ్ళు సెర్వ్ చేయబోతే చక్కగా భోజనం చేద్దాం అనుకుని మళ్ళీ ఇలా చూసి మళ్ళీ కట్టి పైన ఎలా అదే కట్టి భోజనం అయిన తర్వాత ఏదో అతి కష్టం మీద తొందర తొందరగా రెండు మెతుకులు నోట్లో వేసుకుని చేయగడుకుని బ్రతుకు జీవుడాన్ని లేచాడు అక్కడి నుంచి ఆ హంస తూలిక కల్పంపై విశ్రాంతి తీసుకుందామని వెళ్ళి ఇలా పడుతుంది ఇలా ముందు చే వేసుకుని కళ్ళు పోసుకుని ఉంటే కళ్ళు తెరిపిస్తే మళ్ళీ చెప్తే డెమోక్రీస్ సో అంటారు మనుషులు అలాభుకుంటూ ఉంటారు ఎప్పుడైనా ఆ మృత్యువు పిరిగి పడవచ్చు మృత్యువు మృత్యు భయము అయితే వజ్రము ఆపద ఎప్పుడైనా రావచ్చు ఆపద కాబట్టి మనకు ఆపదలు వచ్చే జీవితంలో నిన్ను ఆపదలు చూసాం ఇంతవరకు వచ్చామంటే కొన్ని ఆపదలు దాతకునే వచ్చాం కదా ఆపద చెప్పి నోటీస్ ఇచ్చి వచ్చినట్టుగా మీకు ఎప్పుడైనా అనిపించిందా ఎన్న ఆపద అలాగా పిడుగులా గుర్చి పడుతుంది నేను ఒక తండ్రి ఆపదని పొందడం నేను కొడుకు పరీక్ష అంశం రాశాను ఎలా రాసేవారు అద్భుతంగా రాశాను ఫస్ట్ క్లాస్ ఫస్ట్ నేను తండ్రితో తండ్రి కూడా ఇంకెవరిని మా వాడికి ఫస్ట్ క్లాస్ వచ్చేస్తుందని చెప్పేసి పాపం ఉత్సాహంగా ఉండిపోయాడు వాడికి తెలుసు మనం పరీక్ష బయరాయాలి ఫ్రెండ్తో చెప్పాడు అదే మనం సరిగ్గా రాస్తే కదా మనం ఎలాగో పాస్ కావాలని వాడు ఉత్సాహంగానే ఉన్నాడు బేకామ్ చదువుకోవచ్చు ఇంజనీరింగ్ చదువులోనే ఉంది బేకామ్ చదువుకోవచ్చు కానీ మరి తల్లిదండ్రులు గోల పడలేక నేను అద్భుతంగా రాశానని చెప్పాడు రిజల్ట్ వచ్చింది ఆ రిజల్ట్ వాడికేమీ కష్టం కలిగించలేదు వాడి హీ ఎక్స్పెక్టెడ్ దట్ రిజల్ట్ కానీ తండ్రికి అది పిడుగుపడ్డట్టే మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఫర్ ది ఫాదర్ ఫాదర్ గోల గోల నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అన్ఎక్స్పెక్టెడ్ అండి మరి ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండాల్సిందే కొంచెం ఎందుకంటే భగవద్గీత అలాగే చెప్తాం సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వ సమత్వం యోగ ఒక కర్మని చేసినప్పుడు నిష్ఠతోటి శ్రద్ధతోటి చెయ్యి ఈశ్వరార్పణ బుద్ధితో చేసి శ్రీకృష్ణార్పణ ముస్తోని ఈశ్వరుడికి సమర్పించు ఇంకా ఆ తర్వాత ఏ విధమైనటువంటి రిజల్ట్ వచ్చినా కూడా ఆ ఔట్కమ్ ఏది వచ్చినా కూడా సిద్ధించినా సిద్ధించకున్నా సమచిత్తంగా స్వీకరించు అని చెప్తూ ఉంది గీత మరి అది తెలుసుకున్న అలా చేయాలి సో ఈ విధంగా మనలో సమచిత్తము లేకుండాట మన యొక్క ఆకాంక్షలు చాలా అయో చాలా ఉన్నతంగా అధికంగా ఉండుట అనేక కారణాల చేత మనము ఆ శోక సముద్రము యొక్క అంశున జీవిస్తూ ఉంటాం ఏ క్షణంలోనైనా కాలు జారి ఇంకా ఒకే పడిపోవడం ఆ శోక సముద్రంలో పడిపోవడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాం ఆపద దాన్ని వజ్రము అంటే దేమోపిల్ సి అటువంటి ఆ ఇన్సెక్యూరిటీ అభద్రత భయము అనే వజ్రము యొక్క దెబ్బ నుండి మృత్యుభయం నుండి కూడా కాపాడేటువంటి ఒకే ఒక ఉపాయము ఓంకారము ఆ ఓంకారము నేనే శంకరులు పవిత్రం పావనం ఓంకారావనమైన ఓంకారము కాబట్టి మీరు పవి పావనము చేసేది బయట ఎక్కడో ఉందని బయట పడుగులు తీస్తే పావనత్వం ఎక్కడి నుంచి వస్తుంది పవిత్రము చేసేది ఓంకారము సకృద్ గీతాంభసి స్నాత అని ఒక వాక్యం గంగానదిలో మీరు ప్రతి సంవత్సరం స్నానం చేయాలి కుంభమేళాకి వెళ్ళి స్నానం చేయాలి కుంభేళో రెండు మూడేళ్ళకు వస్తూ ఉంటుంది కబులు లేకపోతే పోనీ మూడు నాలుగు ఏళ్ళకో వస్తుంది వాట్ ఎవర్ పీరియడ్ నేను ఇప్పుడు నోటీస్ చేయలేదు లేదా పుష్కరానికి ఒకసారి స్నానం చేయాలి పుష్కరం సౌత్ ఇండియాలోనే నార్త్ ఇండియాలో పుష్కరం అనేవాళ్ళు అందరం వాళ్ళకి కుంభమేళాగా లెక్క అయితే మన వాళ్ళు వెళ్ళి పుష్కరం అంటే కూడా పుస్తకంలో స్నానం చేయవచ్చు అలాగా రిపీటెడ్గా స్నానం చేస్తూ ఉండాలి కానీ ఓంకారం ఉన్నది పుస్తక నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఇంట్లో కూర్చుని చక్కగా ఓంకారాన్ని ధ్యానం చేస్తే ఇది గీతాంభసి స్నాత హ సకృత్ గీత ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చుంటే మీరు గీత అనేటువంటి గంగయందు స్నానం చేస్తూ ఉన్నారు పాఠం ఉంటుందే కదా దీతాంభసు స్నాత చాలా మంది ఏమనుకుంటారంటే ఆ ఇక్కడ కూర్చుంటే ఉందో కూర్చునిలో కూర్చోవడం సాయంకాలం పూట శివానంద అశ్రమానికి ఉగుసుకోకకు వెళ్ళి కూర్చుంటే ఆయన ఏ రోజు చెప్పుకుంటాడు ఓ నాలుగు మాటలు విని లేచ కారవచ్చు అదే గంగానది అంటే అబ్బో వెళ్తాం అక్కడ పురోహితుడికి డబ్బులు ఇస్తాం అక్కడ గంగానదిలో చల్లులో కూడా అలా జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో స్నానం చేసి వస్తాము అది పవిత్రము పావనము అనుకుంటారు ఇది ఇదే ఉందండి ఉడికే సాయంకాలం పూట కాలక్షేపం కదా అని అనుకుంటారు లోపులు పీపుల్ అంతా ఉల్టా క్రేజీ పీపుల్ ఆర్ క్రేజీ ఇది పోదే అంటే దే డోంట్ గెట్ ది పాయింట్ అని అర్థం అది ది పాయింట్ కొంచెం ఒక రకమైన ఉల్టా ఉంటుంది థింకింగ్ అంతా ఉల్టా అనే క్రేజీ అంటారు మిమ్మల్ని నేనేమంటాను ఊరికే జనరల్ గా చెప్తున్నా మీరేమనుకోకండి నాయటివ్ వర్సన్ కాబట్టి సో ఇక్కడే హృదయంలో రాముడు ఎక్కడుంటే ఎక్కడో రైలు పట్టుకుపోతానంటాడు గంగ ఇక్కడ ఉంటే ఎక్కడో రైలు పట్టుకుపోతానంటాడు ఇక్కడ ఉన్న గంగని తెలుసుకోడు ఇక్కడ ఉన్న పవిత్రం పావనం ఓంకార మంచిది ఈ రుక్సామ యజురేవ ఇంకా దాంట్లో సింబాలిజం ఏం లేదు మీరు ఎప్పుడైనా ఋగ్వేదం విన్నారా అప్పుడప్పుడు ఋగ్వేద మంత్రాలు వినపడుతూ ఉంటారు సో ఋగ్వేద మంత్రం వింటే ఆ ఋగ్వేదము నేనే ఒక స్థైల్లో ఉంటుంది ఋగ్వేదం యజుర్వేదం మీరు తరచుగా వింటూ ఉంటారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో యజుర్వేదం కొంత ప్రసిద్ధిలో ఉన్నది ఋగ్వేదం తక్కువ ఇంకో లోటుకు వెళ్తే ఋగ్వేదం సో అప్పుడప్పుడు ఆ మంచి వేదఘోష మంచి స్వచ్ఛమైన శుద్ధమైన వేద ఘోష అప్పుడప్పుడు ఏర్పడుతుంది నాట్ ఆల్వేజ్ అసలు వీళ్ళు స్వచ్ఛంగా వేదాన్ని చెప్తున్నారని తెలియాలంటే కూడా వాడు కొంత వైదిక జ్ఞానం ఉండాలి వాట్ ఎవర్ సో అటువంటి స్వచ్ఛమైన వేదఘోష ఏటికలతో ఋగ్వేదము కావచ్చు యజుర్వేదము కావచ్చు లేక సామవేదము కావచ్చు ఋక్సామ యజురేవచ ఆ మూడు నేనే మరి అసర్వణ వేదాన్ని వదిలిపెట్టేసారేమి అంటే చూడండి వేదములు మూడు అంచేతనే వేద విద్యకే మరో పర్యాయ పదము త్రయీ విద్య పర్యాయ పదం సినానిమస్ త్రయీ విద్య అన్న వేద విద్య అన్న ఒకటే వేదములు మూడు అథర్వణ వేదము అది మిస్లేని మిసిలేని అంటారు అంటే మిసిలేనియస్ థింగ్స్ అన్ని కూడా ఒక చోటకి చేర్చి పెట్టినది అథర్వణ వేదము తర్వాత వేదము యొక్క తాత్పర్యము జగత్తును నిర్వహించుట కాదు వేదము యొక్క తాత్పర్యము జగత్తునకు ఈ మన ముందున్న ప్రపంచానికి అతీతమైనది ప్రాపంచిక విషయములందు ప్రసరించడం వేదకు ప్రపంచాతీతమైన విషయములను ప్రసరిస్తుంది అంటే ఎలాగా ఎలాగంటే మీరు ఈ కర్మ చేసినట్లయితే మరణించిన తరువాత అంటే ఈ ప్రపంచాన్ని నింపెట్టేయాలి స్వర్గానికి పోతారు లేదా ఈ ఉపాసన చేసినట్లయితే ఫలానా దేవతా లోకానికి వెళ్తారు మరణించిన తరువాత లేదా ఈ ఆత్మజ్ఞానాన్ని పొందినట్లయితే ఈ జన్మ మరణము యొక్క ప్రవాహం నుండి ఈ మిఖ్యా జగత్తు నుండి మీరు విముక్తులవుతారు మొత్తం మీద కర్మైనా ఉపాసనైనా జ్ఞానమైనా ఈ మిథ్యా జగత్తుని తిరస్కరించే విధంగానే ఉంటుంది అది వేదము యొక్క ప్రవృత్తి ఉంటుంది జగత్తుని వాలిడేట్ చేస్తే ఇంకా వేదం ఎందుకు అది ఆధ్యాత్మిక విద్య అవ్వదు స్పిరిచువల్ అవ్వదు జగతని వ్యాల్యుడేట్ చేస్తే మళ్లీ అవుతుంది వరల్డీ ఇప్పుడు బీకామ్ పాస్ అయ్యారని బీకామ్ చదువుకున్నారనుకోండి ఇట్స్ వరల్డ్లీ నాలెడ్జ్ కామర్స్ అంతా యజ్ఞం చేశారనుకోండి యజ్ఞం కూడా కామర్స్ లాగా కదా మళ్ళా కామర్స్ అంటే ఈ వరల్డ్కి చెందినది అవుతుంది యజ్ఞం అంటే ప్రపంచానికి అతీతమైనటువంటి పరలోకానికి చెందినది యహలోకానికి చెందినది కాదు కాబట్టి రుక్సామ యజురేవ ఈ మూడు వేదములు పరలోకమునకు మోక్షమునకు చెందినవి ధర్మ మోక్ష అనే పురుషార్థములు ప్రధానంగా ఉంటాయి వీటిల్లో అర్థకామములు కేవలము అనువాద రూపంగానే ఉంటాయి అలాగే అథర్వణ వేదంలో ఈ అర్థకామముల ప్రాధాన్యం ఎక్కువ దాంట్లో యజ్ఞయాగాదములు చేసి పరలోకాన్ని పొందేటువంటి వ్యవస్థ కొంచెం తక్కువ విజేతనే ఋగ్యజు సామధిజంతి యజ్ఞం చేసినట్లయితే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం ఈ మూడు వేదాలే ఉంటాయి ప్రతి సామాని యజు హి సాహిశ్రీ రమృత మంత్రం కూడా ఉన్నది సో ఆ అమృతమైన విద్య అవినాశి జ్ఞానము ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అని ప్రఖ్యాతంగా అలా చెప్తారు సో త్రయీ విద్య అని కూడా అంటారు కాబట్టి ఆ దృష్టితోటి ఇక్కడ వృక్షామ యజురేవచ అని మూడు వేదాలనే స్వీకరించినారు మీకు ఎవరికైనా ఆ భర్మణ వేదం మీద ప్రేమ ఉంటే మీరు దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు తప్పేం కాదు ఎందుకంటే ఉపలక్షణం అని పెట్టుకుంటే అభర్మణ వేదం కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఇంకా ఏదైనా కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఉపలక్షణం అనే పేరుతో అలాగే మూడేందుకు చెప్పారండి అనే ప్రశ్న ఎవరికైనా వస్తే దానికి నేను సమాధానం చెప్పాను కాబట్టి అక్కడికి ఆ శ్లోకం పూర్తయినది ఇవన్నీ నా స్వరూపమే దతిర్భర్తా ప్రభు సాక్షి నివాస శరణం సుహృతు ప్రభవస్లయ స్థానం నిధానం బీజమవ్యయం ఈ శ్లోకంలో పన్నెండు పదములు గలవు జతిహి భర్త పన్నెండు పదములు అన్ని ప్రధమా యక వచనములే అన్నీ ఈశ్వర విధులే అంటే ఏమిటి వీటన్నిటి ముందు మీరు అహమును పెట్టి వాటిని అనువయించుకోవాలి నిజానికి మీరు ఆ విధంగా చెక్కే కూడా చాలా బాగుంటుంది మీరు చెప్పండి అహం గతిహి అహం భర్త అహం ప్రభు అహం సాక్షీ అహం నివాస అహం శరణం అహం సుహృద్ అహం ప్రభవ అహం ప్రళయ అహం స్థానం అహం నిధానం అహం బీజం అహం అవ్యయం బీజం సో అన్ని అహములు పెట్టుకోవాలి అహం చాలా ప్రముఖమైనది అంచతనం మీకు అన్ని సార్లు చెప్పింది అని అహం ఈ మాట నేను ఇంతకు ముందు శ్లోకంలో చెప్పాను ఎనిమిది అహములు ఉన్నాయి ఆ శ్లోకంలో ఉన్నాను ఓటింగ్ వేస్తే అహం పెద్ద మెజారిటీతో రెండుతుందని మిగతా అన్నీ డిపాజిట్లు గల్లంత అవుతాయని చెప్పాను మీకు ఆ సందర్భం మీకు గుర్తుంటుంది ఇక్కడ కూడా అంతే ఇంకా అహం అనువృత్తి అయిపోతుంది అహం ఇంక వెనక్కర్లా సో ఆ విధంగా ఆ శ్లోకాన్ని అర్థం చేసుకోవాలి ఇంకొకనే భాష్యకారులు కంటిన్యూషన్ ఆఫ్ ది సేమ్ టాపిక్ అనే అభిప్రాయం తోటి అవతారిక వస్తున్నారు కించ అంటే ఇంకా ఏమంటే గతివి గతి నేను గతి గతి అనే పదానికి కర్మఫలము అని అర్థం గతి ఒక అర్థం కర్మఫలము ఎందుకంటే ఉపాసనాఫలము అన్న గతియే జ్ఞానఫలము అన్నా గతియే కాబట్టి కర్మఫలం ఏమిటంటే స్వర్గము అది నేనే ఉపాసనాఫలమేమిటి దేవతాలోకము అంటే మీరు ఏ దేవతను ఉపాసిస్తే ఆ దేవత యొక్క లోకము అది కూడా నేనే మీరు శివుణ్ణి ఉపాసించారనుకోండి కైలాసం అది నేనే కాదండి మేము శివుణ్ణి కాదండి విష్ణువును ఉపాసించాం వైకుంఠానికి పోతున్నాం అది నేనే కాదండి మేము శ్రీరాముడిని ఉపాసించాం సాకేత లోకానికి అది నేనే మేము కృష్ణ హరే కృష్ణ మేము మేము గోలోకానికి పోతాం హరే కృష్ణ అలా అనుకుంటారు మేము గోలోకానికి వెళ్ళిపోతాము అనుకుంటాం మేము విష్ణు లోకానికి వెళ్ళొచ్చు కదంటే అబ్బాయి వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ఇట్ అది కొంచెం ఆ పక్కన ఎక్కడో డౌన్లో ఉంటుంది మేము టాప్లో ఉంటాము మేము గోలోకానికి పోతాము అని వాళ్ళు డిసే లైక్ దాట్ ఆ గోలోకము నేనే కర్మఫలములు వాడు పుణ్యం పాపము ఈక్వల్గా చేసుకుంటే మళ్ళీ మనిషే పుడతాడు అది నేనే పాపం ఎక్కువ చేసుకుంటే పశువే పుడతాడు అది నేనే కర్మఫలం ఏదైతే అది నేను జ్ఞానఫలమైతే జ్ఞానం పొందితే ఈశ్వరుడైపోతాడు జ్ఞాని స్వాత్మైవ మేము అది నేనే అది ఇంక నేనైనా వేరే చెప్పనా కర్మ సో గతి కర్మఫలం కాబట్టి గతి అంటే కర్మఫలము అంటే భాగవతంలో నాకు నాణ్యా గతిహే నాణ్యా భవేద్ గతిరీందమ తద్విధేహి అంటే హే ఈశ్వర నాకు ఏ గతి అక్కర్లేదు నువ్వే నాకు గతి నువ్వే నేను నిన్నే నేను గతిగా పొందేట్లా నీవు అనుగ్రహించుము అంటే మోక్షాన్ని కోరి అలా చెప్పాను కాబట్టి మోక్షాన్ని కోరని సందర్భంలో కూడా మనం పొందేది స్వర్గాదులు వేరువేరుగా ఉన్నాయని మనం అనుకున్నప్పటికీ వాస్తవంలో అవన్నీ ఈశ్వరుని ఎందు వివర్తముడే ఈశ్వరుడే స్వర్గరూపంగా భాషిస్తాడు ఇక భర్త అంటే పోషించువాడు పోషించువాడు ఈశ్వరుడే పరమాత్మ సచ్చిదానంద స్వరూపుడు కదా పరమాత్మను మనం ఆరాధించినట్లయితే తి స్వర్గాది పుణ్యలోకములను మనం పొందుతాము ఆ గతి అన్నది సత్తు యొక్క వివర్తమే బ్రహ్మాండమంతా కూడా సద్రూపమే కదా అఖండ సత్తయే బ్రహ్మాండంగా భాషిస్తోంది కాబట్టి సత్తునందలి వివర్తమే గతి ఈశ్వరని ఆరాధిస్తే మీకు జ్ఞానాన్ని అనుగ్రహించాడనుకోండి అదేమిటి చిత్తునందలి వివర్తను ఈశ్వరుని ఆరాధిస్తే మీకు ఆనందాన్ని మీకు సుఖాన్ని ఇచ్చేదనుకోండి అదేమిటి ఆనందము నందలి వివర్తము సుఖం కాబట్టి గతి గతి రతి రతి అంటే సుఖానుభవము సో గతి అంటే సత్తు నందలి వివర్తము మతి అంటే చిట్టు నందలి వివర్తము రతి అంటే ఆనందము నందలి వివర్తము ఎక్కడ మతి అంటే జ్ఞానం కలిగినా అది ఆ ఈశ్వరుడు అనే చిన్నందు వివర్తమే వివర్తమంటే అపీరెన్స్ అపీరింగ్ లైక్ దాట్ ఇది ఎలాగంటే నెక్లెస్ ఎక్కడ ఉన్నా అది బంగారం యొక్క వివర్తమే ఆభరణం ఏదైనా కూడా బంగారం యొక్క వివర్తమే వివర్తం అంటే అపీరెన్స్ అడిషన్ అని అంటారు మంచి ఉంటే పదములతోటి కొంచెం Playing with the words మంచి విషం కూడాను కనుక ఎక్కడ మీకు సుఖానుభవం కలిగిన ఆ సుఖము ఆనందము యొక్క వివర్తమే కనుక అహం గతి గతి అంటే ఫలము సుఖరూపంగా ఉంటుంది అనుకోండి అది ఆనందము యొక్క వివర్తమే కనుక అది నా అహం భర్త పోషించువాడను నేనే ఉందాము భర్త పోస్త భూమి ధారణ పోషణయోహం భరతీటి భర్త పోషించు వాడు ఇప్పుడు భార్యాభర్త అనే పదం మనకి వస్తూ ఉంటుంది దానికి ఒక విశిష్టమైన అర్థం ఉన్నది ఇంగ్లీష్లో హస్బెండ్ వైఫ్ అంటే దాంట్లో అర్థం ఏం అంటే ఇంకా ఎథమలాజికల్ మీనింగ్ ఏమీ కనపడదు ఏదో ఉంది నేను అంటాను హస్బెండ్ స్పెల్లింగు వైఫ్ స్పెల్లింగు చూడండి అసలు ఎక్కడా పోలికలేదు ఇక్కడ ఉన్న ఏ సిలబులు దాంట్లో లేదు కంప్లీట్ సెపరేషన్ హస్బెండ్ అండ్ వైఫ్ అదే సంస్కృతంలోకి రండి పతి పత్ని ఎంత క్లోజ్గా ఉన్నాయి చూసారా పతికి ఒక నకారం పెట్టేస్తే పత్ని అయిపోతుంది నిజానికి అలాగే వచ్చింది పత్తి యజ్ఞ సంయోగే పతి పత్ని భావము యజ్ఞము వారు యజ్ఞంతో కలుసుకుంటారు అంటే వివాహ సంస్కారం ఏదైతే ఉంటుందో హోమము ఇది చేస్తారు కదండి కాబట్టి జనులు రిచువల్ చేస్తారు దాని ఎందుకు ఏ శ్రద్ధ పెట్టరు తెలుసుకో జ్ఞాత్వాకర్మానికి గురుత వాళ్ళు కనుక వివాహంలో చేసిన రిచువల్ యొక్క తత్వం తెలుసుకుంటే ఆ దాంపత్యం తప్పనిసరిగా అనుకూలంగా ఉంటుంది అది తెలుసుకో ఎందుకంటే మీరు దాంపత్యానికి ప్రతికూలంగా మీరు వ్యవహరించిన సందర్భంలో మీరు ఆ రిచువల్ లో చెప్పినటువంటి ఏ భావనలు గలవో వాటన్నిటినీ వైలేట్ చేస్తే కానీ మీరు దాంపత్యాన్ని వ్యతిరేకించలేరు బ్రేక్ చేయలేరు కానీ ఈ రోజుల్లో ఆ చాలా రిచువల్ దగ్గరికి వచ్చేప్పటికీ చాలా గడబడ చేస్తారు రాత్రి పొంది గంట దాకా మైటు పెట్టేసి ఉన్నవాళ్ళకి వెళ్ళి నిద్ర లేకుండా చేస్తారు పెళ్లి పేరు పెట్టు మీ ఇంట్లో పెళ్లి అయితే మేము నిద్ర ఎందుకు పోగొట్టుకోవాలండి కనీసం ఒకప్పుడు భోజనం పెట్టేనా నిద్ర అనుకోమంటే పర్వాలేదు కానీ మీరు భోజనం పెట్టరు మీరే ఉండదు తినేసి మా నిద్రగా వెడగొట్టేస్తామంటే దానికి ఏమైనా అర్థం ఉందా పద్మారావు నగర్లో ఎక్కడ పెళ్ళైనా రాత్రి ఒంటి గంట దాకా బాగాలు వాయిల్ చేస్తూ ఉంటారు తర్వాత ధృవలు తపాసులు అవన్నీ పేరుస్తారు మరి అంత అలాగే తెచ్చినందుకైనా కలిసిమెలిసి ఉండద్దా జీవితకాలం కలిసి మనిషి ఉండడం కోసమే కదా హడావిడంతా హడావిడు ఎక్కువ రిచువల్ని ఒక తంతు జరిపించినట్టుగా జరిపిస్తాడు ఒక తంతు ముక్కు పట్టుకోవాలంటే వెళ్ళి ముక్కు పట్టుకోవడం అరే నా ముక్కు కదా నీ ముక్క పట్టుకోవటం పోల్ నా ముక్కు ఆ వచ్చేసింది రిచువల్ ముక్కు పట్టుకోవడం చేయి పట్టుకోవడం శైలికి వచ్చింది రిచువల్ ఎవడికి చేయి పట్టుకోవాలి ఎవడు ముక్కు పట్టుకోవాలో వాడికి చెప్పాలి అయితే వాడు వచ్చి ఆ ముక్కు పట్టుకుంటాడు లేకపోతే పెళ్లి కూతురు ముక్కు పట్టుకుంటాడు రిచువల్ అలా ఉండకూడదు ఆ చేస్తున్నది ఏమిటో తెలుసుకుని చేయాలి తెలుసుకుని చేసినట్లయితే దాంట్లో ఉండేటువంటి అర్థం తెలుసుకుంటే వివాహము ఎంత పవిత్రమైనదో మనకు అర్థమవుతుంది పతి పత్ని పత్యుర్లో యజ్ఞ సంయోగే అని పాణ్యమహర్షి యొక్క సూత్రము యజ్ఞేన సంయోగే యజ్ఞే సంయోగే యజ్ఞార్థం యజ్ఞాయ సంయోగే వీరు యజ్ఞమును చేసి ఎవరు హోమాలజీ చేస్తారు అది యజ్ఞం అగ్ని ఉంటుంది కదా అగ్ని సాక్షిగా వివాహం ఆడతారు సో అగ్ని పెట్టారంటే మరి యజ్ఞమే కదా యజ్ఞము చేసి కలుసుకుంటారు యజ్ఞము నందు కలుసుకుంటారు యజ్ఞము కొరకు కలుసుకుంటారు అంటే ఇప్పుడు వివాహం అయిన తర్వాత కూడా యజ్ఞ భావన కొనసాగుతూ ఉండాలి నిజానికి మరి మాకు మంత్రాలు ఉంది రావు కదా యజ్ఞం ఎలా చేయాలి అంటే అది కూడా సరళమే మీరు చేయాల్సింది అలా వంట కదా పొయ్యి పెట్టి వంట కదా చేసిపోయైనా పర్వాలేదు అది కూడా మంట ఉంటుంది కనుక సో ఆ అగ్నికు ఒక్క దండం పెట్టి ఇదిగో ఈ వంట ఉండి తద్వారా నేను నా భర్త సంతానం ఉంటే సంతానము ఇంకా పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళు అతిథులు నాలాటిపూడి గారు ఉంటే అన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి అది ధర్వం అలా ఉన్నది కాబట్టి దీనికోసం యజ్ఞం చేస్తున్నాము అప్పుడు ఆ వంట ఏమవుతుందంటే యజ్ఞం అవుతుంది ఏవో రెండు మెతుకులు అచ్చేసరి పెట్టేస్తుంది నేను మా ఆయన భోజన చేసి లేచక్కపోతా ఉంటే అది యజ్ఞం అవుతుంది సో భుంజతేవం పాపా ఏ పంచాత్మకారణ మనం వండుకుంటున్నాము అంటే ఆ వండుకున్నదంతా మనమే తినేయకూడదు కేవలం మనము తినడం కోసమే వండుకోకూడదు వండుకున్నదంతా మనమే తినేయకూడదు మిగిలిపోయింది అనుకోండి రెఫ్రిజిరేటర్లో పెట్టేసుకుని మొన్నటి బయటకు తీసి కొంచెం మళ్ళీ మైక్రోవేవ్లో వేడి చేసేసి మళ్ళీ అవకాయతో కలుపుకొని మనమే తినేసేయాలి అన్నట్టుగా ఉండకూడదు ఎంతో కొంత ఎదరవాళ్ళకి పెట్టాలి అందులో ఈ రోజుల్లో ముష్టివాళ్ళు రావట్లేదంటే పోనీ కుక్కడికి పెట్టాలి ఆఖరికి చీమకైనా ఓపెర పెట్టాలి సో కాబట్టి యజ్ఞము అక్కడ పతి పత్ని సరే డైగ్రెషన్ బట్ మూడు గుడ్ పాయింట్ ఇస్తే భర్త భార్య భర్ భర్ అని లేదు దాంట్లో మీకు తేడా కనబడి భర్ పక్కన తా పెట్టండి భర్త భర్ పక్కన యా ఆ యా గాను మొట్టమొదటి అచ్చును కొంచెం ఎలాంగేట్ చేయాలి అది రూజు రూలు సో తేష్ మాదేహే మొట్టమొదటి అచ్చు కొంచెం సాగుతుంది భర్ మొదట వచ్చి ఏమిటి అకారము దాన్ని సాగతిస్తే భార్య భర్త దగ్గర సాగతి అక్కర్లా భార్య దగ్గర కొంచెం సాగతీయాలి అరువులు అలా ఉండే ఒకటే ఉడితే అకారాన్ని ఆన్నారు ఆనానికి మొదలు ఆన్నారు భర్త భార్య కొంచెం సాగతిస్తారు రెండు పదములు సో ఇంగ్లీషు స్పెల్లింగ్ రాస్తే బిహెచ్ఏ ఆర్టీఏ అనే ఇది ఇక్కడ రాస్తారు విహెచ్ఏఆర్వై అని అక్కడ వస్తారు తేడా ఏంది కాబట్టి పోషించేవాడు వాస్తవానికి వీడు ఉద్యోగం చేసి పోషిస్తాడనే ఒక అభిప్రాయంతో పేట్రియార్టికల్ సొసైటీలో భర్త అని మగవాడు అన్నారు పోషింపబడేదే అనే అర్థంలో భార్య అన్నారు నిజానికి అందరినీ పోషించేవాడు సర్వేశ్వరుడు ఒక్కడే ఇంకే ఒక సోషల్ సిస్టంలో ఫ్యామిలీ సిస్టంలో బ్రెడ్ ఎర్నర్ అంటారు He earns the bread for the family on a sense of love, and bharta-anar-papa pastavanica andar-nei-proshin-che-di-a-parameshwarude-bharta. Parameshwarude-andar-nei-proshishthadeh. That is managitali-deh. That is managitali-deh. Manamo, we don't know it. It was a restaurant on that. What a Maharaju, a high school coach had, is it Chaitanya? జమీందారో మహారాజో విజిట్ చేయటానికి వచ్చాడు ఆ ఏదో ఏదో ప్రశ్నలు అడిగాడు ఒక విద్యార్థి అన్ని ప్రశ్నలకే అద్భుతంగా సమాధానం అవుతాడు అప్పుడు వచ్చేసి హెడ్ మాస్టర్నే వేరే ఉన్నప్పుడు అడిగాడు ఎవరైనా కొట్టడు అంత బాగా చెప్పాడు చాలా బుద్ధిమంతుడు అంటే హెడ్ వాడు మా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అండి వాడు క్లాస్ ఫస్ట్ వాడే మరి వాడేవాళ్ళు ఎవరు అంటే వాడికి తల్లి లేదు లేదు తిండే తినేందుకు తిండి వాడికి ఏమీ లేదు మరి ఎలాగో చదువుతున్నాడంటే నేనే నా జీవితంలో వాడితో వాడిని కాలక్షేపం చేస్తున్నాను వాళ్ళు వదులుకుంటే క్లాసు ఫస్ట్ వచ్చే విద్యార్థులను వదులుకుంటే లోటు స్కూల్కి పేరు తెస్తాడనే ఉద్దేశంతో హెడ్ మాస్టర్ సారే వాడికి ఒక పెట్టి వాడికి ఓ గూడిచ్చి ఓ మూల మెట్ల అక్కడ ఉండమని అక్కడ ఆయన పెట్టిన పెట్టి క్లాస్కి వెళ్ళి చదువుకోవడం ఫీజు ఆయనే కడుతుంటాడు ఆయనకు అంత ఉద్యోగం ఏం కాదు చిన్న ఉద్యోగమే ఆయన అప్పుడు ఆ జమీందారు ఏమంటాడంటే ఈ కుర్రవాడిని నేను మానసికంగా నా పుత్రుడుగా స్వీకరిస్తున్నాను ఇంకీ పైన ఈ కుర్రవాడి యొక్క భాగగోగులన్నీ నా కానీ మీరు చెప్పద్దు ఇది మీకు నాకు మధ్యనే ఒప్పందము రహస్యం వాడిని నేను మానసికంగా నా పుత్రుడుగా స్వీకరిస్తున్నాను ఎందుకంటే ఆ జమీందారికి కొడుకులు లేరు సంతానం లేదు ఆయనకి సరే హెడ్ మాస్టర్ చాలా సంతోషం ఆ తర్వాత కొనవాడు హై స్కూల్ పాస్ అయ్యాడు కాలేజీ పాస్ అయ్యాడు ఎంఎస్సి పాస్ అయ్యాడు ఐఏఎస్ పాస్ అయ్యాడు పెద్ద ఈ హెడ్ మాస్టరే కదా పైకి తీసుకొచ్చింది కాబట్టి హెడ్ మాస్టర్కి దండం పెట్టి అయ్యా మీరు నన్ను రాణి చేశారు మీ రుణాన్ని నేను ఎప్పటి నుంచి తీసుకోగలుగుతానో దండం పెడితే అప్పుడు హెడ్ మాస్టర్ అంటాడు అప్పుడు రహస్యం బయటికి తిప్పుతాడు నిన్ను పైకి తీసుకొచ్చింది నేను కాదురా అండి అదో ఆ జమీందారు ఈయన వెళ్ళి ఆ జమీందారు కాదే ఒక కాలమే పడతారు మీరింత అంటే ఆయన అంటాడు నువ్వు నా పుత్రుడు అయ్యా నా పుత్రుడు స్వీకరించినాను ఈ ఎస్టేట్కి ఉత్తరాధికారి నీవే అని నీ చదువు పూర్తయిన తర్వాత ఇంత నువ్వు ఉద్యోగం వెతుకొక్కర్లేదు ఈ ఎస్టేట్ను నువ్వు పోషించుకో పాలించుకో దీనికి ఉత్తరాధికారి నీవే అని అప్పచెప్తాడు అదిగో ఆయన్ని భర్త అంట ఈశ్వరుడు మన జీవితంలో ఆ విధంగా ఉన్నాడు మనకి తెలియదు ఆయనకి ఆ కుర్రాడికి తెలియదు తనని ఎంతకాలం పోషిస్తూ వచ్చింది ఆ జమీందారు అని ఆ తెలియదు ఆ కుర్రాడు ఏమనుకుంటున్నాడు ఈ హాస్టల్ కుక్కు వంట భోజనం పెడుతున్నాడు అనుకుంటున్నాడు లేకపోతే మనయాత్ర నుంచే హెడ్ మాస్టర్ తనకి భోజనం పెడుతున్నాడని అనుకుంటున్నాడు అక్కడ అంతేగాని అక్కడెక్కడో ముక్కు ముఖం తెలియని ఓ జమీందారు ఉన్నాడు ఆయన పెడుతున్నాడు అని తెలియదు వీళ్ళు ఎవరో ఈ లోకల్ గైడ్స్ పెడుతున్నారని అనుకుంటున్నాడు మన పరిస్థితి కూడా అంటే మనకి తెలియదు మనం అజ్ఞానం అజ్ఞానంలో ఉంటాం మనం ఏమనుకుంటామంటే భర్త పోషిస్తున్నాడని భార్య అనుకుంటుంది వీడు పాప ఉద్యోగం చేసి డబ్బు పోషిస్తున్నాడని భార్య అనుకుంటుంది పాపం వెర్రె ఇల్లాలో నాకు ప్రేమగా వండి పెడుతోంది అని భర్త అనుకుంటాడు వీళ్ళు అలా అనుకుంటారు వీళ్ళకి తెలియదు పరస్పరం పోషించుకుంటున్నావునా అయితే ఆ ఊరు ఉద్యోగం ఇచ్చిన పెద్ద మనిషి పోషిస్తున్నాడనో అనుకుంటారు కానీ వాళ్ళకి తెలియని సంగతి ఏమిటంటే వీళ్ళిద్దరినీ పోషించేవాడు ఒకడున్నాడు భర్త ఈశ్వరుడు వాడే కనపడకుండగా తెలియబడకుండగా దాగి నుండి మనల్ని పోషిస్తున్నారు మరి వాడిని తెలుసుకుంటే భర్తగా మనం కృతాత్ఫలం అవుతాము ఆయనే చెప్తున్నాడు ఇప్పుడు ఆ జమీందారు ఎలా అయితే ఆ స్టూడెంట్లు చెప్పాడో నువ్వే నేను నా కొడుకురా నేను పోషించానని అలాగే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అహం భర్త కాబట్టి మనల్ని పోషించేది ఈశ్వరుడు అని అయితే ఈశ్వరుడు పోషిస్తూ ఆయన వచ్చి నీ ముందు చతుర్భుజట చతుర్భుజాలు నాలుగు భుజాలు గద కత్తి శంఖం చక్రం పట్టుకుని వచ్చి నీకు ప్లేట్లో అన్నం పెడతాడా Do you think like that? That was cheating! When we joke in the fact that we talk about his things and that one person is in person. But he would do a character to breed even a punishable reason. Like him whoops and不能 heahat Since there are no patterns for rez margen Baasit and heению sat it out there's a natural fr choices we ask him.. Don't wait for such a situation Next time he's even Da'at et స్వామీ ప్రభు అంటే శంకరులు మీరే వ్యాఖ్యానం చేసుకోండి మీరే వర్కౌట్ చేసుకోండి అనేటువంటి ఒక ధోరణలో స్వామి అని అంటే అంతర్యామి అని స్వామి అంటే స్వ స్వ అంటే ఈ దేహేంద్రియ మనస్సంఘాతము అది స్వ ఈ స్వాతి స్వామి ఎవరు ఆత్మరూపంగా ఉన్న పరమేశ్వరుడు అంతర్యామి అంతర్యామి అంటే లోపల ఉండి లఘు ఉంటే అలాగే ఉంటుంది కదండి ఇప్పుడు పెద్ద ప్యాలెస్ ఉంటుంది కింగ్ కోటి ఉంటుంది కింగ్ కోటి అంటే ఆ కోటి కింగ్ ఆ గేటు దగ్గర కట్టపరిచుకుని నిలబడతాడా ఉంది గేటు దగ్గర వాటవాడు నిలబడతాడు కింగ్ ఎక్కడ ఉంటాడో మీ కలపడ్డ ఉంటాడు ముందేం చేస్తాడు వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తూ ఉంటాడు కింగ్ ఆయనకి ప్రభువు అంటారు లోక వ్యవహారం ఈశ్వరుడు కూడా స్వామి అని కూడా అలాగే ఉంటాడు ఈశ్వరుడు కూడా అంతే లోపలు ఉంటాడు హృదయంలో పేఖం వేసి కూర్చుంటాడు కూర్చుని ఏం చేస్తాడు కన్నుకి తూకునిస్తాడు చక్షుషక్షుషికి వినికి విని ఇస్తాడు శ్రోత్రస్య శ్రోత్రం ఋషికేశ అంటే అర్థం అదే అంతర్యామని అర్థం సో వాచోహ వాచం వాయింద్రియానికి పలికేటువంటి శక్తిని ఇస్తాడు వాక్కు వెనుక మనస్సు ఉండాలి మనస్సు సంకల్పిస్తే వాక్కు పలుకుతుంది మనస్సుకి మనన శక్తిని ఇస్తది మాట్లాడుతున్నాము అంటే థాట్స్ ఆర్ కంటిన్యూస్లీ షేపింగ్ కదా అలా షేప్ అయిపోతూ ఉంటాయి థాట్స్ అలా షేప్ కంటిన్యూస్లీ షేప్ అవుతాయి అది అలా ఫార్మ్ అవుతుంటే వాక్ అలా ప్రవాహవూపంగా వస్తూ ఉంటుంది మరి ఆ శక్తి ఒకటి ఉంది కదా ఈ శక్తి ఎక్కడ ఎవడ పెట్టాడు ఆ శక్తి అనుగ్రహించే అంతర్యాన్ని ఈశ్వరుడు అహంకారం కాదు ఒక పరిచ్ఛన్నమైన వ్యక్తిత్వాన్ని మీరు కల్పించుకుని కూర్చుంటాడు దానికి అహంకారము అంటాడు అహంకారము జడము జడము దాని వెళ్ళి శక్తి ఉండదు ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతోందంటే ఆ గుడిపే ఉందా గుడిపి వల్ల తిరుగుతుందా రెక్కల వల్ల తిరుగుతుందా రాడ్ వల్ల తిరుగుతుందా ఫ్యాన్ వీటి వల్ల తిరుగుతలేదు ది ఫ్యాన్ ఆఫ్ ది ఫ్యాన్ ఒకటి ఉంది ఎలక్ట్రిసిటీ దీపం వెలుగుతుంది అంటే ఆ వల్ల వెలుగుతుందా గాజు పిచ్చే వల్ల వెలుగుతుందా వాటి వల్ల వెలగట్లేదు ది లైట్ ఆఫ్ ది లైట్ ఒకటి ఉంది లోపల అంతర్జాలం అదే విధంగా ఇక్కడ ఆత్మ చైతన్య రూపంగా అంతర్యాము అయి ఈశ్వరుడు ప్రకాశిస్తూ ఈ సకల ఇంద్రియములను ప్రకాశింపజేస్తూ వాటిని నియంత్రిస్తున్నాడు నియంత్రణ అంటే ఎలా ఉంటుందో తెలిసినా బృహధార్మికుల్లో వర్ణించాడు వీళ్ళు ఇంద్రియ శక్తులన్నీ వెళ్ళి ఈశ్వరునిలో విలీనమై ఉన్నాయి వీళ్ళు నిద్రలేచాడు నిద్రలేచిన వెంటనే మీరు ఊహించండి రూప జ్ఞానము ఆ శక్తి అంటే చూసే శక్తి కంట్లోకి రావాలి హృదయంలోంచి కంట్లోకి రావాలి వినే శక్తి హృదయంలోంచి చెవిలోకి రావాలి దాని బదులుగా కంట్లో చూసే శక్తి హృదయంలోంచి చెవిలోకి వినే శక్తి కంట్లోకి వస్తే ఏమవుతుంది రాత్రలో తెలిసిన చూపు పోతుంది చెవుడు వస్తుంది కానీ అలా అవట్లేదు అక్కడ బృహదారం ఏమని చెప్పారంటే మరి కొంచెం డాక్టర్లు సైకాలజిస్టులు కొంచెం ఆలోచించాల్సి మా తగిన మాట ఒకటి చెప్పారు బృహదారంనిషత్తులో ఏమంటే ఎవడైనా నిద్రపోతుంటే వాడిని ఒక్క ఉదుటున నిద్ర లేకపోవద్దు చెన్ను నీళ్లు వాడిని ఎక్కువ నీళ్ళు పోసేసి నిద్ర లేకపోయాడు వాడు రుక్కు లేచేస్తాడు లేదా వెళ్ళిపోయి వాడిని ఇలా మొత్తలేపేయటము అలా చేయకూడదు పిల్లవాడు నిద్రపోతున్నాడు అనుకోండి డబడబా డబడబా మొత్తం నేర్పేయకూడదు నేర్పిస్తే ఏమిటవుతుందంటే ఇది వైపు నేను విత్తం చూడండి అక్కడ ఐదు ఇంద్రియ శక్తులు హృదయంలో ఉంటాయి ఆ హడావిల్లో కంట్లోకి వెళ్లాల్సింది చెవులో చెవులోకి వెళ్లాల్సింది వస్తే వీడు గుడ్డివాడు చెవిటివాడు అయిపోతాడు అంటే వెంటనే గుడ్డివాడు చెవిటివాడు అయిపోతాడని అభిప్రాయం కాదు అటువంటి సంకీర్ణత సంకీర్ణము అంటే కలగాపులమే అయిపోవడం అది సంకీర్ణము అంటే ఇప్పుడు పరవాడనం తీసుకొచ్చి ఆ వంకాయ కూరలో వేసేసాడు అని కొన్ని భోజనం ఏం చేస్తూ ఉంటే కొంతమంది కంగారు కంగారుగా వడ్డల కంగారు ఆ ఎవడి వేసుకోండి పరవాడనం వంకాయ కూర మీద పోసిపోయాడు అనుకోండి దాన్ని సంకీర్ణము అంటారు అలా సంకీర్ణం అవ్వకూడదు అవి విడివిడిగా ఉండాలి సో ఆ విధంగా సంకీర్ణం కాకుండా నియంత్రించేవాడు ఈశ్వరుడు అహంకారం కాదు ఎందుకంటే నిద్రించుకున్నప్పుడు అహంకారం లేదు అంతేగా అహంకారం కూడా విలీనమైపోయింది కాబట్టి ఆయనకు ప్రభుత్వం సాక్షి రాణి నా కృతాకృతస్ సాక్షి ఈ సాక్షి అనే పదానికి రెండు సూర్యుడు సాక్షి లోక సాక్షి ఇక్కడ మనము మంచి చేసినా ఆయన చూస్తూ ఉంటాడు చెడు చేసినా కూడా చూస్తూ ఉంటాడు సో ఆదిత్యేన రజస వర్తమానోషన్న మృతం వర్తంచేన సవితారేనా దేవోయాతి భువనా విపశ్యు ఎక్కడ విన్నారండి మాటలో సంధ్యావందనం చేసి వాళ్ళకి విని ఉండాలి ఆయన అలా పయనం చేస్తూ వీళ్ళు చేసి ఇవన్నీ చూస్తూ ఉంటాడు భువన విపశ్యం ఆ లోక సాక్షి అంటారు కొంతమంది అనుకుంటారు మేము ఎవ్వళ్ళు ఈ పని చేసినాము ఎవ్వళ్ళు చూడకుండా సో ఏదైనా పీకి పిసికేయాలనుకోండి ఏదో పశువులు పశువుని ఎక్కువ గు్రో లేకపోతే కోడో పీర్తి పిసగాలనుకోండి ఎవరు లేదు చూసి తీతి పిసికేసి ఇంకా ఎవరు చూడలేదు అనుకుంటాను అని లోకసాక్షి చూస్తాడు ఈశ్వరుడు ఆ లోకసాక్షి రూపంగా సూర్యుడు రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు మరి ఆయనకి కళ్ళు లేవు కదా ఎలా చూస్తాడు కళ్ళు ఉన్నట్టు కనబడి పశ్చాత్య చక్షుడు సశ్డు నోత్య కళ్ళు లేవు చూస్తాడు చెవులు లేవు వెనుక ఉదాహరణ ఇప్పుడు మీరు చేయొచ్చా అని ఎందుకంటే మీకు ఈశ్వరని అంశం లేదు ఇప్పుడు ఉదాహరణ కళ్ళు మూసుకున్నారనుకోండి కళ్ళు మూసుకుని మీరు చూస్తున్నారా లేదా చూడడం అంటే తెలియడం కళ్ళు మూసుకుంటే తెలుస్తుందా లేదా తెలుస్తుందండి కళ్ళు మూసుకుంటే తెలుస్తుంది ఇప్పుడు కళ్ళు మూసుకుంటే దీపాలు వెలుగుతున్నాయని తెలుస్తుంది సపోజ్ నేను కళ్ళు మూసుకున్నగా మీరు దీపాలు ఆర్పేశారనుకోండి అది తెలుస్తుంది కాబట్టి కళ్ళు మూసుకుని చూసి సందర్భంలో చూడబట్టే తెలుసుకోవడం కళ్ళు మూసుకుని మీరు తెలిసి సందర్భంలో మీరు పశ్చాత్తచక్షు ఏమండి చెవులు మూసేసుకోండి అయినా వింటారు ఒక ధ్వని వినపడుతుంది అనాహత ధ్వని అది వినపడుతుంది అంటే లోపల జఠరాజ్ఞి యొక్క ధ్వనం ఏదో మొత్తానికి ధ్వని వినపడుతుంది చెవుని ఇలా మూసేసుకుంటే చెవులు మూసుకుని వింటున్నారా లేదా ఇప్పుడు ఇది మూసుకుంటే ధ్వని వినబడుతోంది అంటే అది అకర్ణ శృణవుతుంది కనుక ఎనివే లోక సాక్షి ఈశ్వర సో లోక సాక్షిగా ఈశ్వరుడు సర్వదా ప్రకాశిస్తూనే ఉన్నాడు ఇది రేపు ఫినిష్ చేద్దాం ఓం పూర్ణముదః పూర్ణమిదం పూర్ణ పూర్ణమిద్య పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే శాంతిశాశాంతి <tries>